ወኢዘውልቁ ሚንሃ ማካና ضیቃ እప్పుడు అయితే వారిని بری ఇరుకు ప్రదేశంలో వేడం జరుగుతుందో ఫదౌ హనాలిక సుబూరా దౌ హనాలిక సుబూరా అక్కడ వారు చావులు కోరుతూ అరుస్తూ ఉంటారు అయితే వారికి సమాధానం ఇవ్వబడుతుంది ఏమిటి ఒక చావులు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 మరియు సూర్య ఇన్సాన్ ఆయత నంబర్ నాలుగులో ఉంది ఇన్న మేము అవిశ్వాసుల కొరకు సిద్ధపరిచి ఉన్నాము సంఖ్య మరియు మెడకు వేసే బంధకాలు ఇంకా భగభగ మండే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 नरक शिष मरी घोर चूड़ा की अंत समाप्त का जगह हदीत प्रवक्ता सल्लाह अल्हीसलो एवरते मदीन वाप चू चु प्रवर्ति अल्लाता नरक अतनी एला शिषक गुरीचेस्ाड़ो अटे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 సామానుతో ఎత్తుగా ఉన్నటువంటి కంచరు గాడిద రూపంలో అంత పెద్ద పెద్ద తేళ్ళు కూడా ఉంటాయి ఆ తేళ్ళు వాటి యొక్క విషం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఒక్కసారి అవి కాటు వేస్తే దాని యొక్క విషం దాని యొక్క బాధ నలభై సంవత్సరాల వరకు భరిస్తూ ఉండవలసి ఉంటుంది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 वमाह बिखारीजी नीन वार नरक बैठक की वेलाना ये अवकाशम ले अल्लापा महाशिवरा समय समाप्त का विनि व्रद्ध वह अवकाशम अल्ला मन की दाँ सदम चुस्कने प्रयत्न चयनि अल्लाह भाग्यमी प्रसाद प्रलय दिना అల్లాహుతాల ఒక వ్యక్తిని హాజరుపరుస్తాడు అతనితో ప్రశ్నిస్తాడు అలం అజరా నేను నీకు చెవులు కళ్ళు డబ్బుధనం సంతానం ఇవన్నీ ప్రసాదించలేదా ఆ మనిషి అంటాడు అవును అల్లా అన్నీ నీవే ప్రసాదించావు ఇందులో ఏమాత్రం అనుమానం లేదు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 అల్లాను విశ్వసించి ప్రవక్తల్ని విశ్వసించి ప్రవక్త మొహమ్మద్ సల్లహు అలీ వసల్లం బాటను అనుసరించి జీవితం గడిపే ప్రయత్నం చేస్తూ మరలోక దినాన్ని విశ్వసించాలి అల్లాహతాళ మనందరికీ కూడా అన్ని రకాల నరక శిక్షణల నుండి రక్షణ పొందే భాగ్యం కలిగించుగాక అస్సలం వాలైకుంహతుల వరకాతూ